డిగినా ఇదే వరం ఎందుకయ్యా అంటే వాడికి అత్యంత భీతి కులిపేది ఏంటంటే భీతి ఎందుకు వీడికి మృత్యు భయం ఉందయ్యా అంటే అభిమానం వలన పేరేంకే ఉంది కాబట్టి ఎప్పుడెప్పుడైతే మనలో మృత్యు భీతి ఏ భయం రూపంలో తొంగి చూసినా ఆఖరికి అది బల్లైనా పిల్లయినా నల్లైనా కప్పైనా మరో జంతువైనా అది భౌతికమైన ఆధ్యాత్మికమైన అది దైవికమైన ఏ రకమైన భీతి చేతను బాధించబడినా అదంతా మృత్యు భీతి యొక్క ప్రతిబింబమే వేరేది ఏమిటి కాబట్టి ఎక్కడెక్కడైతే మృత్యు భీతి కలిగిందో అక్కడ అభిమానం ఉందని గుర్తించాలి ఎక్కడెక్కడైతే అభిమానం ఉందో అక్కడ జీవభావం ఉందని గుర్తించాలి ఎక్కడెక్కడైతే జీవభావం ఉందో అక్కడ అజ్ఞానం ఉందని గుర్తించాలి ఎక్కడెక్కడైతే అజ్ఞానం ఉందని అక్కడ అవిద్య ఉందని గుర్తించాలి ఎక్కడెక్కడైతే అవిద్యం ఉందో అక్కడ శోకం మోహన్ తప్పదు జనం మరణం తప్పదు ఆకలి నిద్ర తప్పదు షడూర్ములు తపవు షడ్వికారములు తపవు జాగ్రత్తగా ఈ అభిమాన త్యాగం ఎవరైతే చేస్తారో వాళ్ళు ఈ సాత్విక అహంకారాన్ని కూడా విడిచిపెడతారు ఏమంటే ఇదే మైత్రి కరుణ ముదిత ఉపేక్ష ఈ నాలుగు అంశాలు జ్ఞానికి ఎలా ఉంటాయి ఈ నాలుగు జ్ఞాని లక్షణాలు కూడా భగవద్గీతలో చెప్తాడు నాడు ఈ మాట నేనుగా చెప్ పరమాత్మ మైత్రి కరుణ ముదిత ఉపేక్ష జ్ఞాని యొక్క సంఘాన్ని చూడాలంటే జ్ఞాని ఎవరితో కలిసి ఉంటున్నాడు నిరాశ నిర్మమో భూత్వడికి ఏ ఆశ ఏ మోహము మరి ఎవరితో కలుస్తాడండి ఏకాకీ నిస్పృహ శాంత చింతాశోకా వివర్జిత ఇది జ్ఞాని లక్షణం ఎప్పుడు వాడేకాకే ఎప్పుడు మౌనమే ఎప్పుడు సమాధినిష్ఠుడే ఎప్పుడు సాక్షే ఎప్పుడు అభిమాన త్యాగమే తనలో తానుండుటయ్యే మైత్రీ ఈశ్వరుడితో తప్ప పరమాత్మతో తప్ప ఇక్కడికి ఎవడితో మైత్రి మీ ఫ్రెండ్స్ పేర్లు కొద్దిగా చెప్పండి అని ఎవరైనా అడిగామనుకోండి బాల్యంలో ఉన్నప్పుడు ఒకలాగా యవ్వనంలో ఉన్నప్పుడు ఒకలాగా కౌమారంలో ఉన్నప్పుడు ఒకలాగా వృద్ధాప్యంలో ఉన్నప్పుడు మరొకలాగా ఇప్పుడు మరీ అధ్వానం అనుకోండి సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరెవరు ఎక్కడున్నారో ఎలా ఉన్నారో కూడా ఎవరికి తెలియదు కానీ ఒక్కొక్కటికి ఐదు మంది నుంచి పది మంది ఇరవై మంది ముప్పై మంది ఫ్రెండ్స్ ఉంటారు ఎక్కడుంటారో తెలియదు ఏం చేస్తున్నారో తెలియదు అందరూ ఫ్రెండ్సే సరే ఇది ఒక రకంగా భర్వాల కానీ అభిమాన త్యాగం జరగలేదు కాబట్టి బంధహేతు అయిపోతుంది జ్ఞానికి ఎలా ఉండాలి జ్ఞాని ఎప్పుడూ కూడా తనలో తానుండాలి ఆత్మనిష్ఠుడై ఉండాలి మైత్రి కరుణ ఏమంటే రెండో లేడు అంటున్నాం కదా కరుణ ఎలా ఉంటాడు అంటే ఈ తనను ఆశ్రయించినటువంటి అభిమానము కలిగిన వాళ్ళ ఎడల కరుణతో ఉండాలి ఎందుకని ఆయన యొక్క జీవనం ద్వారా వాళ్ళలో ఆ అభిమాన త్యాగం జరిగేటట్లుగా చూడాలి ఆ స్వరూప జ్ఞానం మేలుకొనేటట్లుగా చూడాలి స్వరూప జ్ఞాన నిష్ఠుడికి ఒకటే కర్తవ్యం ఉంది ఏమిటి ఆయన ఆశ్రయించిన వాళ్ళు ఎవరికైనా సరే స్వరూప జ్ఞానం గురించే మాట్లాడతారు ఆయన జీవితం వ్యవహారం అంతా స్వరూప జ్ఞానాన్ని మేలుకొలపడమే పనిగా ఉంటాడు ఇంకా వేరే పని లేదా వేరే కర్తవ్యం లేదు వేరే పని పాటలేదు బొద్ధుడించి రాత్రి దాకా ఒకటే పనిలో ఉండడు ఒకటే ఉన్మత్తత అని కలుగుతాడు స్వరూప జ్ఞాన నిష్ఠాన్న ఉన్మత్తత తప్ప వేరేది లేదంటే ఆయనకు ఆనందం దేని కలుగుతుందండి అరటి పండు మామిడి పండు నేరేడు పండు వలన లేకపోతే పనస పండు లేకపోతే భూమండలంలో ఎక్కడా దొరకనటువంటి పండు ఏదైనా పట్టుకు వస్తే ఆయన సంతోషిస్తాడా ఆయనకి ఏమి సంతోషం ఘట్రాలు వస్తువుల వలన లేదన్నమాట ముదిత అయిన పుడు సంతోషమే స్వాత్మానంద స్వరూపము నిరంతరముగా తన తానుండుటనే ఆనందముగా స్వీకరించిన వాడు ముదిత ఇహ ఉపేక్ష ఏమండి వాడు కాంతి ఉందా వాడు సర్వధారి సర్వాధారి సర్వగతం సర్వకారణం సర్వసాక్షి వాడు మునిగింది ఆ నిర్ణయంలో ఉన్నాడు ఇప్పుడు వాడిని ఉపేక్ష దేన్ని ఉపేక్షించమని చెప్పారు వాడి కూడా ఉపేక్షించడానికి రెండు ఉన్నాయి ఒకటేమిటి లేక ఉండుట రెండోది ఏమిటి ఉండి లేకపోవటం ఈ రెండింటినీ ఉపేక్షించేశాడు లేఖ ఉండటాన్ని ఉపేక్షించేశాడు ఉండి లేకపోవటాన్ని కూడా ఉపేక్షించేసాడు ఇది జ్ఞాని లక్షణం ఇలా మైత్రి కరుణ ముదిత ఉపేక్ష స్వరూప జ్ఞాన సంగతములై ఉన్నాయి అవి కానీ అవే భావములు మనసులో కూడా ఉన్నాయి చూడండి స్వరూప జ్ఞాన లక్షణంలో ఏవైతే ఉన్నాయో అవే మనసులో కూడా ఉన్నాయి మనసుకు కూడా ఉన్నాయి ఇవేమో బహిర్ వ్యాపారానికి పనికొచ్చాయి బాహ్య వ్యవహారానికి పనికొచ్చాయి బహిర్వృత్తికి పనికొచ్చాయి చెత్త వృత్తిని బలపరచినాయి గుణత్రయాన్ని బలపరచని త్రిపుటిని బలపరచి జాగ్రత్తగా విరమిస్తే నివృత్తి మార్గంలో స్థిరపడితే స్వస్థానంలో లయమై